యూనిట్ సిక్స్టీన్ సిక్స్టీన్లీ గోపి నేను సినిమాకి వెళ్తున్నా వస్తావా రవి నువ్వు కూడా రా ఇవాళ నేను రాను రవి కూడా రాడు మేం మార్కెట్కు వెళ్ళాలి మీరు కూడా రాండి సినిమాకు రేపు పోదాం మేము రామ్ ఇవాళ ఆదివారం కొట్లు ఉండవు ఇప్పుడు సినిమాకు పోదాం రండి ఇప్పుడు టైం ఆరు టికెట్లు దొరకవు పర్వాలేదు దొరుకుతాయి మీరిద్దరు బయలుదేరండి సరే కొంచెంసేపు కూర్చోండి వెళ్దాం నేను కూర్చోను నువ్వు బయలుదేరతావా బస్ అందుతుందా బస్సు అరుగో ప్రసాద్ మోహన్ వస్తున్నారు వాళ్ళు కూడా వస్తారేమో అడుగుదాం వాళ్ళు రారు వాళ్ళు ఇప్పుడు సినిమా నుంచే వస్తున్నారు స్టార్ట్ సుబ్బారావు గోపి నేను సినిమాకు వెళ్తున్నావు వస్తావా సుబ్బారావు గోపి నేను సినిమాకు వెళ్తున్నావు వస్తావా రవి నువ్వు కూడా రావి నువ్వు కూడా రావడ నేను రాను ఇవాళ నేను రాను రవి కూడా రాడు రవి కూడా రాడు మేము మార్కెట్కు వెళ్ళాలి మేము మార్కెట్కు వెళ్ళాలి మీరు కూడా రాండి మీరు కూడా రాండి సినిమాకు రేపు పోదాం సినిమాకు రేపు పోదాం మేం రామ్ మేం రామ్ ఇవాళ ఆదివారం కొట్లు ఉండవు ఇవాళ ఆదివారం కొట్లు ఉండవు ఇప్పుడు సినిమాకు పోదాం రండి ఇప్పుడు సినిమాకు పోదాం రండి ఇప్పుడు టైం ఆరంభవు ఇప్పుడు టైం ఆరు బావు టికెట్లు దొరకవు టికెట్లు దొరకవు పర్వాలేదు పర్వాలేదు దొరుకుతాయి దొరుకుతాయి మీరిద్దరూ బయలుదేరండి మీరిద్దరూ బయలుదేరండి సరే కొంచెం సేపు కూర్చోండి వెళ్దాం సరే కొంచెం సేపు కూర్చోండి వెళ్దాం నేను కూర్చోను నేను కూర్చోను నువ్వు బయలుదేరతావా బయలుదేరావా నువ్వు బయలుదేరతావా బయలుదేరావా బస్సు అందుతుందా బస్సు అందుతుందా బస్సు అందద్దు బస్సు అందదు ట్రైన్ చాలదు ట్రైన్ చాలదు ఆటోలో వెళదాం ఆటోలో వెళదాం అరుగో ప్రసాద్ మోహన్ వస్తున్నారు అరుగో ప్రసాద్ మోహన్ వస్తున్నారు వాళ్ళు కూడా వస్తారేమో అడుగుదాం వాళ్ళు కూడా వస్తారేమో అడుగుదాం వాళ్ళు రారు వాళ్ళు రారు వాళ్ళు ఇప్పుడు సినిమా నుంచే వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు సినిమా నుంచే వస్తున్నారు drills build up drill start adugadam maatladtaaremo maatladtaaremo adugadam neeto neeto maatladtaaremo adugadam aayana ఆయన నితో మాట్లాడతారేమో అడుగుదాం చూద్దాం వస్తాడేమో చూద్దాం వెంటనే వెంటనే వస్తాడేమో చూద్దాం అతను కూడా అతను కూడా వెంటనే వస్తాడేమో చూద్దాం పో రవి కూడా పోతాడేమో అడుగుదాం తిను రవి కూడా తింటాడేమో అడుగుదాం చూడు అడుగుదాం వి కూడా ఉంటాడేమో అడుగుదాం తీసుకురా తీసుకోస్తాడేమో అడుగుదాం నువ్వు సెలవులలో ఇంటికి పోవు మేం సెలవులలో ఇంటికి పోం మనం మనం సెలవలలో ఇంటికి పోం మీరు మీరు సెలవులలో ఇంటికి పోరు వాడు వాడు సెలవుల్లో ఇంటికి పోడు అతను అతను సెలవుల్లో ఇంటికి పోడు పోదు వాళ్ళు వాళ్ళు సెలవులలో ఇంటికి పోరు అవి వెంటనే బయలుదేరడు కమల కమల వెంటనే బయలుదేరదు నేను నేను వెంటనే బయలుదేరను నువ్వు వెంటనే బయలుదేరవు బస్సు వెంటనే మీరు మీరు వెంటనే బయలుదేరరు వాళ్ళు వాళ్ళు వెంటనే బయలుదేరరు నువ్వు సినిమాకు వస్తావా నేను సినిమాకు రాను శర్మ ఇవాళ నాటకానికి వస్తాడానికి రాడు సరళ కాఫీ తాగుతుందా సరళ కాఫీ తాగదు మీ కుక్క బిస్కెట్లు తింటుందా మా కుక్క బిస్కెట్లు తినదు మనం సినిమాకు పోతామాకు పోం మేము ఇప్పుడు ఈ గదిలో కూర్చుంటామా మీరు ఇప్పుడు ఆ గదిలో కూర్చోరు మీరు శనివారం రవితో మాట్లాడతారా మేము శనివారం రవితో మాట్లాడం